కీర్తన పదమూడు పురుషుల నీ గతి బోధించి బోధించి సురత సమాధియందు చుఖించేరదివో కొంక సతుల నెటిగురువులందరికీ కంకిగా మర్మాలు శోకగ హర్షించి లంకెలను పంచాంగుళ హస్తమస్తకమున ఉంకుమతమయంగము ఉపదేశించేరు మదన మంత్రముల మరి చెవిలోన చెప్పి మొదల ముద్రలు వెట్టి పదిమారులు తముల ప్రసాదములు వెట్టి ఉదుట సంసార బ్రహ్మముపదేశించేరు పడలించి అనంగపర వస్తువును జూపి కడపట విరక్తి కడుబోధించి తడవి శ్రీ వెంకటేశు దాసుల దప్పించి ఉడివో ని జీవులకు ఉపదేశించేరు